అనుబంధము సంఖ్య మూడు అందరి వశమాహరినెరుగ కందువగనొకడుగాని ఎరగడు లలితపు పది గోట్లనొకడుగాని కలుగడు శ్రీహరిగని మనగా ఒలిసి తెలియు పుణ్యుల కోట్లలో ఇలా నొకడుగాని ఎరగడు హరిణీ శృతి చదివిన భూసుర కోట్లలో గతియును హరినే యొక్క నొకడు అతి ఘనులట్టి మహాత్మ కోటిలో తతి నొకడుగా నితలచడు హరిని తుదకెక్కిన నిత్యుల కోట్లలో పొదుగునొకడు తలపునహరిని గుదిగొను హరి భక్తుల కోట్లలో వెదకునకడు శ్రీ వెంకటపతిని